కేంద్రం భాగ్యనగరం నాటకం వింటారు రచన స్వర్గీయ శ్రీ నార్ల చిరంజీవి నిర్వహణ ఇటివల దివంగతులైన ప్రముఖ రేడియో నాటక ప్రయోక్త శ్రీ కె చిరంజీవి వినండి భాగ్యనగరం నాటకం रात आकाशवाणी हैदराबाद केन्द्र समर्टक को कुड़का मिलने तलकी उसको काऊगी कुड़का मिलने णयगाथ महप कलाखंडा सृजिस्ते सा के प्रणयगाथ सजीव महानगरा प्रपंचा समर्पचार अदे ने राजधानी नगर भाग्य नगरवाणिके का कलिक पचल तुराई कईस कवि स्वर्गेय नार्ल चिरंजीवी ఉన్నాయే ఇదిగో మొహిరీల మూట ఎన్ని మూటలందించినా మాట వినిపించుకునేది లేదు కదా ఆడినంత సేపు ఆడి దాని దోవన అది పోతుంది చూసి చూసి మా దోవన మేం పోవాలి చూసూ అంతేగా రాగమతి అంతేదోరా ఆ పైన మీరు అనకూడదు మేము అనకూడదు తమరు జాగిర్దార్లు తమ ముందు మేమెంతెట్ట మాక కాలికి గజ్జ కట్టుకున్నాం అది చాలదా దొరా గుట్టుగా బతకలేక గుళ్ళో ఉమ్మడి గంటలయ్యాం అపర సంజ వేళ అందరెదటా ఆడుతూ పాడుతూ నించున్నాం మాకింకా కట్టు బెట్టు ఎక్కడ మిగిలింది దొర మాటలు ఎన్నాళ్ళిలా గిరిజీ కూతుంటారో మేం మాత్రం చూడమా ఎవరయ్యా తమరు కన్నార్పకుండా అలా చూస్తూ నిలబడ్డారు పరదేశలైతే గడియో అరగడియో నిలిచేరు కాని చూస్తున్నాను కదా మూడు నెలలుగా మా ముంగిట నిలిచేరా ఎంత చిత్రం నిలిపింది నీ నృత్యం మెచ్చావా పరదేశి నా నృత్యం నచ్చేనా నచ్చకా నిలిచేమాను ఊరు పేరు లేదా ఒకప్పుడుండేవి ఇప్పుడు అవన్నీ మరిచిపోయాను ప్రమాదమే అయినా అంత మైమరపు తగదు రాదాయే అంతేనా పరదేశి అక్షరాలి నా మనసులో మాట చిట్టావు అదేదో నేనోటనే రాణించాను కాని పరదేశి ఆటపాటలతో ఆనందింప చేయటం ఒక్కటే మా ధర్మం అంతేగాని అందాలతో ఆకర్షించి అడ్డుపడడం మా వృత్తి కాదు నీటి కాదు అది కాదు కళ్యాణి ఎదుటివారి పేరును కూడా మారుస్తారు కాబోలు భాగమతి మా భాగ్యాలలో కళ్యాణ భాగవతి కూడా ఒక్క మాట మేం పరదేశులం గనక పది తావుల పది పదుల నృత్యాలు చూస్తూ ఉంటాం కాని ఎక్కడా కన్ను తెరిచి చూడ వేడు కాలేదు కాలు నిలకడా కాలేదు ఇన్నాళ్లకు ఇక్కడ నిన్ను చూసాం తొలి చూపే మరి తిప్పుకోవడం మా వల్ల కాలేదు మరి ఈనాటికి సెలవా సెలవా అదేమంత భాగ్యం वाजु बा पसंद वार कदा। <laughs> चेस बहुमति इतारे मशीना తెలియకుండానే అతగాని కవ్విస్తూ నవ్విస్తూన్నావా పొనిలే గని ఇంతకీ వరిచ్చిన బహుమతి ఏటీ బంగారు ముహిరీయా అంతకన్నా ఖరీదైంది అలాగా అయితే ఏది నన్ను చూడని మా బంగారు తల్లివి కదూ మా భాగమతి మా మంచి తల్లి చూపిస్తుంది ఆ అదుగో అందుకే నా కోపం చూపెట్టు మరి చూడని నన్ను కొండని తవి నెత్తికెత్తినట్టు ఇంతకే జాజి పువ్వా మన పందిర పువ్వు మనకే దానం చేశాడా మనగాడు ఎందుకమ్మా అంత కోపం ఏం చెయ్యని తల్లి ఏడవలేక ఆ నవ్వలేక అన్నట్టుంది అక్కరి కన్నె నుదుటిపైని మెరుపు తీగవో కడలి తరగ వెన్ను మీది వెలుగు నుండి తిగివచ్చిన నెలబాలవ నాలుగు వెయ్యి దీపాలు వెలిగింప జ్వాలా సుందరివ ఎవరు నీ కాలి గజ్జల రవళికి ఆ మూసీ నది కూడా తుల్లిపడుతోంది ఇనా గోల్కొండ సైతం ఉలికి ఇక నేను కడలి ఓలే పొంగి నిన్ను కోగిలింపన కరిగిపోవనా ఇదేమైనా గానా బాడగాలి ఎందుకు వచ్చావి ఇక్కడికి ఒక్క గడి అయినా నన్ను ఒంటరిగా ఉండని తోడేలా వెంట పడుతూనే ఉంటావు గొప్ప మాట సెలవిచ్చారు మా అలీజ వెంటాడినా వేటాడినా తమర్నేగా ప్రభు మిమ్మల్ని ఒక్క గడియ వదిలిపెట్టి ఉన్నానని తెలిసిందా పాదుషా వారికి చెప్పకండి కొండంత కోపం లానే వస్తుంది దాంతో నా తడకాయ కాస్త మా నాయనమ్మ గోరీ ముందు బొర్లుతూ ఉంటుంది అని ఆ తస్వీరేమిటా నిజ ఎవరిగా ఆడబమ్మా కొంపదీసి యాహ్లా తమరే స్వయంగా అమీష్ ప్రభు ప్రభు ఒక్కసారి అంటే ఒక్కసారి ఇలా చూసేసి అలా వెళ్ళిపోతాను నీ కళ్ళల్లో మచ్చుంది పోని రెండు కళ్ళు మూసుకునే చూస్తాను చనువుందని సాహసించడం ఆ బొమ్మ మీద మూసుకు తొలగించావా నీ తల ఒక్క వేడుకు దిగి మూసినదిలో తేళ్తుంది జాగ్రత్త మా యువరాజా వారు ఏం సెలవిస్తున్నారో విన్నావు మరి నువ్వేం సెలవిస్తావు మాట్లాడవే కుదా ఏదా సరిగ్గా వినపడటం లేదు ఓహో తమరి మంజూరు లేవా ఆనిజా వారి షాదీ దాకా నేను బతికి ఉండవలసిందేనా మరి నేనేమో ఇప్పుడే నన్ను చావబడతానంటున్నారే నీ అమీర్ అలాగే ఆకాశం కేసి చూస్తూ అల్లాని ప్రార్థిస్తూ ఉండు मोहिंदी <laughs> वा। वा। ले आनवा तरी तु तुम्हू మా అలీ గుర్రం మీద పోతూ ఉంటే నేను ఇక్కడ అయ్య బాబోయ్ పాదుషా వారికి తెలిస్తే నా తల మూసీలు మొండం మా నాయనమ్మఒళ్ళు ఎక్కడికని తావను అల్లా గోడా గోడ చె నిలబడతా ఇంకా మొహియో సంజీ దాని మహాపాయండి జవాబు చేసిన జవాబు చెప్పినా కొంపకి నిస్తే దాని తరపురా పాపిచ్చువ పాకాన పడ్డాడు వాడి పాపం పండక ముందే మనకి నూకలు నిండక ముందే కాలికి గచ్చి కట్టుకో తల్లి వికదు కళ్ళుంది పరిస్థితి గమనించకపోతే ఎలా ఒక్కసారి అలా తుంగి చూడు తోడేళలా కాచు కూర్చున్నాడు ఏ గిడిలో ఏం చేసినా చేస్తారమ్మా మా ఇష్టం మేము కూర్చోవాలనుకుంటే నుంచుంటాం నుంచోవాలనుకుంటే కూర్చుంటాం తక్కుది చక్క తిమ్మి అదే వస్తున్నది పోదు అట్లా నా దానికి అర్థం వచ్చిన వాళ్ళని నరికి పోగులే లా అందుతో పోతానని నన్ను తప్పించవరు అత్యమచ్చిన ఈసలు తిరించి బేళ వేసేస్తాయి హై హై హై హరి జరిగిన మోసం గురించి పరదేశి నన్నారు నిజం అనుకున్నాను కాదా మరి కాదు ఇక నైనా నిజం చెప్పండి ఎవరు మీరు ఈనాటికి ఈ ప్రశ్న రాదనుకున్నాను భాగమతి నేనెవరినూ చెప్పమంటున్నావు కదూ నేను ఎవరినీ కాను ఏమీ కాను నీ నృత్య ఆరాధకున్ని నీ సౌందర్యంలో కరిగిపోయిన ఒక కన్నీటి మెరుపును ఇలా చూడు ఇన్ని నెలలుగా నా కళ్ళల్లో నిన్నే నిలుపుకుని ఆరాధిస్తున్నాను అందుచేత నాలో నీవు తప్ప వరం ప్రసాదించింది ఇక్కడ అంటుకున్న నీ తిలకం నా హృదయాత్లా చలిస్తుంది ఇలా చూడు నీ కాటుక రేఖలు ఎలా అంటుకున్నాయో ఈనాటికి పంతమే మనకు అనుబంధమై వెలగాలి ప్రభు మధురాతి మధురమైన ఈ క్షణాలు ఇలాగే విడిచిపోవాలి ప్రియా రెండు నెలలుగా మా అలిజ ఆ పిల్ల కోసం నిషాలో పడి నా చేయి జారిపోతున్నాడు నా కర్మంగాలి కాలక్షేపానికి ఇలా చేపలు పట్టుకుంటూ ఆడవాళ్లతో చివాట్లు తింటున్నాను అసలు ఈ చెరువు గట్టున కూర్చోటం నాదే తప్పు వచ్చిన ఆడంగులు అంతకంటే తప్పు సలామాలేకుం సాబ్ గారు వాలేకుం సీజీ తమరు రుద్రకవిని నా అదృష్టం తమ దర్శనమైంది తమరు నాకు సహాయం చేయాలి తప్పదు చిన్న సహాయమే అనుకోండి నహి నహి శాస్త్రీజీ మా కోటి పెద్ద మీరుల్ని పెద్ద సహాయం కోరి గౌరవించాలి కాని చిన్న చిన్న సాయం అవమానిస్తారా ఎంత చక్కగా చెప్పారు చిత్తగించాలి